జ్యేష్టరాజం బ్రహ్మ బ్రహ్మణన శ్రన్వన్నోటి సీతసాపర్రీమహాగణాధిపతాశివ సమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా భద్రం కన్నేభి శృణుయామదేవా భ్రం పశ్యేమోక్షజ్రా స్థిరైరంగైస్పృష్ు వాంసూభిషేమే వీయ స్వస్తి నంద్రో వృద్ధ్రవా స్వస్తిన పూషా విష్వేరాస్తి నష్టర్క్ష్యోరిష్టమి స్వస్తి నో బృహస్పతి ఈ సృష్టిలో మూలతత్వము ఎన్ని మూలతత్వం ఒకటి ఉండాలి అసలు మూలతత్వము సత్యతత్వము అంటే ఒకటి ఉండాలి ఒకటి చేరి వరకు మీరు సత్యాన్ని చేరుకున్నట్టు కాదు అది ఒక రూలు కానీ మరి లోకల్లో ద్వైతవాదులు ఉంటారు వాళ్ళకి బహుత్వం కావాలి ఒకటి అంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఉదాహరణకి కొన్ని కొంతమంది ఆచార్యులు విష్ణుకి లక్ష్మికి అభేదమా కాద చోట కూడా వాళ్ళు విభేదించారు శివుడికి శక్తికి అభేదము శివుడికి అగ్నికి ఉష్ణానికి అభేదం కదండి అగ్నే ఉష్ణము ఉష్ణమే అగ్ని భాష నిర్బల్గా మీకు డిఫరెన్స్ కనబడుతోంది తప్ప రెండు వేరువేరు పదాలు వాడేరు కాబట్టి డిఫరెన్స్ ఉన్నట్టుగా అనిపించింది తప్ప వాస్తవంలో డిఫరెన్స్ లేనే అక్కడ రెండు తత్వాలు శివుడే శక్తి శక్తియే శివుడు అలాగే విష్ణువే లక్ష్మి లక్ష్మికి విష్ణువుకి తేడా లక్ష్మి అంటే శోభా అని అర్థం సంపద అని అర్థం ఆ సౌందర్యము శోభ అదంతా విష్ణువు కంటే భిన్నంగా లేనేలేదు ఇప్పుడు ఆయన అందంగా ఉన్నాడు అంటే ఆయన అందం ఆయన వేరుగా ఉంటుందా కాబట్టి విష్ణువు లక్ష్మి వేరుగా ఉండదు కదా కానీ అంత మరీ అభేదం ఒప్పుకోవడం ఇష్టం లేక ఎంతో కొంత తేడా చూపించాల్సిందే విష్ణు వేరు లక్ష్మి వేరు దానికి దృష్టాంతం ఏంటంటే ఇప్పుడు మనం సంసారం చూస్తున్నాం కదా కాపరాలు చేస్తున్నారంటే అభేదంగా ఉంది కాపరాలు చేస్తున్నారా విధు విధుడిగా ఉంది చేస్తున్నారా కాబట్టి ఇద్దరు కలిసి ఉన్నా భేదం మెయింటైన్ అవుతుంది ఇప్పుడు బండి నడవాలంటే రెండు చక్రాలు ఉండాలి ఒక చక్రం మీద బండి నడవదు ఆ రెండు చక్రాలకే అభేదం అంటే ఎక్కడ కుదురుతుంది ఇరుసు ఒకటే అయినా అభేదం అంటే ఎక్కడ కుదురుతుంది కొంత భేదం కొంత అభేదం ఇలా దృష్టాంతాలు చెప్పి మొత్తానికి విష్ణువుకి లక్ష్మికి ఎత్కించి భేదాన్ని అంగీకరించారు ద్వైతవాదుల యొక్క థింకింగ్ అలా ఉంటుంది ఎప్పుడైతే ఒకటి నుంచి రెండుకి వచ్చాడో రెండు నుంచి మూడుకి పోతాడో మూడు నుంచి పదికి పోతాడో పది నుంచి ముప్పైకి కూడా వెళ్తాయి ఏమన్నారంటే ఇరవై ఐదు అన్నారు ఏటో చెప్పాను మళ్ళీ చెప్తా చూడండి ఇరవై ఐదులో కేటగిరీలు ఉన్నాయి కేవలము ప్రకృతి ప్రకృతి యాజ్ వెల్ యాజ్ వికృతి కేవలము వికృతి అని మూడు కేటగిరీలు వేసుకోండి కేవల ప్రకృతి మాయాశక్తి లేక ప్రధానము అంటారు వాళ్ళ మాయాశక్తి అంత ప్రధానమో అంటారు మహత్తత్వము అహంకారము పంచసూక్ష్మభూతములు ఈ ఏడు ప్రకృతి వికృతులు అంటే అవి ఇంకో దాని నుంచి పుడతాయి మరో దానికి పుట్టుకనిస్తాయి దే ఆర్ ప్రకృతి ఫర్ సంథింగ్ ఎల్స్ దే ఆర్ వికృతి ఆఫ్ సంథింగ్ ఎల్స్ ప్రకృతి వికృ వికృతులు ఈ ఏడు ఇక కేవల వికృతులు పంచ స్థూలభూతములు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సు ఇవి కేవల వికృతులు పదహారు ఏడు ఇరవై మూడు ఒకటి ఇరవై నాలుగు ఇక పురుష అంటే చైతన్యం నా ప్రకృతి నా వికృతి ప్రకృతి కాదు వికృతి కాదు ఇరవై ఐదు మొత్తం ఇరవై ఐదు తత్వాలు అని వాళ్ళ లెక్క వేశారు ఈ సాంఖ్య లెక్కను మనం చూడటము దాన్ని ఖండించడము అంతా అయింది దీని మీద యోగులు వచ్చి వాళ్ళు ఏదో ఆసనాలు ప్రాణాయామం ధ్యానం అదేదో తంటాలు పడచ్చు కదా వాళ్ళకి ఎందుకు ఈ తత్వాలు లెక్క నువ్వు సమాధిలో కూర్చున్నప్పుడు ఎన్ని తత్వాలు ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఇరవై ఐదు ఉన్నాయి ఏమీ లేవు కాబట్టి అదెదు చూసుకోక మేము తగుదు అమ్మా అంటూ ఈ డాక్టర్నల్ ఫిలాసఫీలో వాళ్ళు ఎందుకు ప్రవేశించాలి వాళ్ళు ప్రవేశిస్తారు దీంట్లోకి ప్రవేశించని వాడు ఎవరూ లేడు అందరూ ప్రవేశించి వాళ్ళకు తోచిన సిద్ధాంతం వాళ్ళు చెప్పాల్సిందే అలా ఉంటుంది మానవ స్వభావం సో వాళ్ళు ప్రవేశించే వాళ్ళు ఏమన్నారంటే ఈశ్వరుణ్ణి మీరు లెక్క వేయలేదు ఈశ్వరుడు చాలా ప్రధానమైనటువంటి తత్వం దాన్ని వదిలిపెట్టేస్తే ఎలాగా ఈశ్వరులు అయితే ఈ పనులన్నీ అలా అవుతాయి ఈశ్వరుడు ఉండాల్సిందే అని ఈశ్వరుణ్ణి ఒక పురుష విశేష ఇంకొక పెద్ద అన్నట్టుగా డిఫైన్ చేసి ఈశ్వరుణ్ణి వాళ్ళు లెక్క అది షడ్వింశ ఇది ఇది యోగులు అతను పాతంజల యోగులు వీళ్ళే సేశ్వర సాంఖ్యులు అని కూడా అంటారు వీళ్ళకి సాంఖ్యులకి తేడా ఇంత మాత్రమే ఒక ఈశ్వర అనే అడిషనల్ పాయింట్ ఒకటే అనిపిస్తారు అంతవరకు మనం చూసాం ఏకత్రింశక ఇని ఒక గ్రూప్ ఉన్నారు వాళ్ళు ముప్పై తత్వాలను లెక్క పెట్టారు కొని ఇరవై ఐదు ప్లస్ వన్ ఇరవై ఆరుతో సరిపెట్టుకోవచ్చు కదా ఆ ఇరవై కాదు ముప్పై ఆ ముప్పై ఒకటి అంటే ఇరవై ఆరు పెట్టుకుని ఇంకో ఐదు యాడ్ చేశారు అంటే జస్ట్ ఈ పొలిటికల్ పార్టీ కొత్త పొలిటికల్ పార్టీ ఒకటి పెట్టడం అంతకుముందు ఉన్నటువంటి సందర్భాలన్నీ దాంట్లో పెట్టి ఇంకోటి యాడ్ చేయడం అలాగే సే ఏం కొత్త విషయమే ఉండదు ఆ రకంగా వీళ్ళు ఏమన్నారంటే ఓ ఐదు వీళ్ళకి వీళ్ళ డ్యూటీ అలా ఒక నాలుగో ఐదో ఎక్స్ట్రా చెప్పేస్తే ఒక కొత్త వైపు వీళ్ళు ఐదు ఎక్స్ట్రా చెప్పారు ఏమిటో ఐదును రాగము అవిద్య నియతి నియతి అంటే ద డెస్టినీ దట్ యు నాట్ ఆల్టర్ నియతి కాల కళ కాలము అనే కళ అర్థం కానీ అంశం అనరు వాళ్ళు సెపరేట్ తత్వం అన్నట్టుగా చెప్తారు ఏదో ఏదో చెప్తారు సంథింగ్ మాయా ఈ ఐదు తత్వాలు కలుపుకోండి అప్పుడు ముప్పై ఒకటి అవుతాయంటారు ఏమిటి వాట్ ఈస్ ది లాజిక్ ఆఫ్ దిస్ పాయింట్ రాగం అంటావు ద్వేషం ఎందుకు కలుపుకోకూడదు రాగం ఉన్నప్పుడు ద్వేషం ఉంటుంది కదా రాగద్వేషాలు కలిపి ముప్పై రెండు ఎందుకు అనుకోకూడదు రాగం ఒక్కటి చెప్పి ముప్పై అంటే నువ్వు చెప్పిందే సత్యం అనుకో విసరణ చెప్పింది వేదం అనేదో సాగుతూ ఉంటుంది ఆ రకంగా రాగాన్ని లెక్క వేసి ద్వేషాన్ని ఎందుకు లెక్క తర్వాత అవిద్యను లెక్కవేశాడు కానీ అస్మిత అనే ఒక క్లేశం ఒకటి ఉన్నది అజ్ఞానము అజ్ఞానం వల్ల అహంకారము అనే ఒక వ్యవస్థ ఉంది యోగులు కూడా ఆ వ్యవస్థను దాంట్లో చెప్పిన అజ్ఞానాన్ని తత్వం కింద లెక్కవేసి ఆ అజ్ఞానం వల్ల పుట్టే అహంకారాన్ని ఎందుకు లెక్కయం దట్ ఈస్ ది లాజిక్ ఆఫ్ దాట్ వాళ్ళు చిత్తక్లేశాలు ఐదు అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశాహ క్లేశాహ అని ఐదు ఈ ఐదు చిత్త క్లేషాలు ఉంటాయి చిత్త క్లేషమున్న మలము అన్న ఒకటే చిత్త మలములోను కూడా అంటారు అంటే చిత్తము యొక్క మాలిన్యములవి ఈ ఐదు ఉన్నాయి ఈ ఐదులో ఈ ఐదుంటి వేసుకో చక్కగా ముప్పై ఆరో ముప్పై ఏడో వస్తే హ్యాపీగా ఇంకో నాలుగు అది పలు ఉంటాయి నీ సొమ్మేం పోయా ఈ ఐదు కాకుండా దీంట్లో రెండు పికప్ చేశాడు అవిద్య రాగ అవిద్య వై వై నాట్ అవి అస్మిత రాగ వైనాటి ద్వేష కాబట్టి ఇదంతా కూడా వాళ్ళ బుద్ధికి తోచినట్టుగా వాళ్ళ మనస్సుకు నచ్చినట్టుగా నడిపిస్తున్నట్టుగా ఉంది తప్పిస్తే దీని వెనకాల ఒక పకడ్బందీ అయినటువంటి ఫిలసాఫికల్ థింకింగ్ ఏమీ లేదని అభిప్రాయం తర్వాత ప్రకృతి ఇరవై ఆరు తత్వాలుంటే ఇరవై ఆరుగా కలిపాడు కదా మీడు ముప్పై ఒకటి ఆ ఇరవై ప్రకృతి ఉంది వీడు కలిపిన ఐదులో మాయా అవిద్య రెండు ఉన్నాయి ఇప్పుడు ప్రకృతి మాయా అవిద్య అన్నీ ఒకటేనండి ఈ మూడు ఎక్కడయ్యాయి ప్రకృతి అన్నా మాయా అన్నా ఒకటే ప్రకృతి సమష్టిలో చెప్పి జీవుని యొక్క స్థానంలోకి వచ్చేవాటికి అదే ప్రకృతిని అవిద్య అని వ్యవహరిస్తారు మూడు లెక్క ఈ దిక్కుమాల లెక్క ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అది ఒక అబ్జెక్షన్ వై సో ఈ రకంగా వీళ్ళు ఈ తత్వాల సంఖ్యను పెంచడంతో పోయి ఈ సంసారమంతా సత్యము అని నిరూపించే ప్రయత్నం చేస్తారు మామూలుగా మీకు ఈ వాదువులలో వైష్ణువులు జైనులు దే గో ఎలాంగ్ వే టుగెదర్ చెప్పడానికి జైనులేమో మేము వేదాన్ని పాటిని ఫాలో కాము మేము వేదాన్ని మేము ఫాలో కాము మేము విష్ణువు శివుడు ఇలాంటి దేవుళ్ళని మేము పొలవము అని అంటారు ఓకే ఆ విషయంలో దే ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వైష్ణవాస్ వైష్ణవులు ఏమంటారు మేమేమో వైదికులము విష్ణువు మహా మహాదైవము ఇదేంటి వాళ్ళు చెప్తారు మేము వేదానుయాయులము ఈ జైనులు ఉన్నారే వీళ్ళు వేదాలని పాటించరు వీళ్ళు వేదాన్ని నిరాకరిస్తారు అని వైష్ణవులు మేము వేద అనుయాయులం జైనులు అపోజిట్ అని వీళ్ళు అంటారు బట్ ద ఫ్యాక్ట్ ఏమిటంటే ఈ వేదాన్ని పాటించడం పాటించకపోవడం అనే ఒక పోస్చరింగ్ వేదాన్ని ఎవరు పాటించట్లేదు సెలెక్టివ్గా వాళ్ళ మనస్సుకు నచ్చిందేదో తీసుకోవడమే మన కాన్స్టిట్యూషన్ లాగా ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరూ కాన్స్టిట్యూషన్ ఎత్తికి పెట్టుకుని మోసేస్తున్నారా ఏమీ ఊర్ధ అలాంటి ఉంటారు కాన్స్టిట్యూషన్లో గోహత్యా నిషేధం ఉంది మరి వీళ్ళందరూ ఎవరు సపోర్ట్ చేయడం కాన్స్టిట్యూషన్ వీళ్ళు పాటిస్తారా పెడతారా ఏమీ లేదు బుద్ధి అలాగా పైకి మాత్రం దే పోస్చర్ లైక్ దాట్ అలాగే దే క్లెయిమ్ లైక్ దాట్ అలాగే మేము వేదాలను పరిశీలిస్తా అనుసరిస్తున్నాం అనుసరిస్తున్నాం ఇంకా పెద్ద పెద్ద క్లెయిమ్లు ఏమో చేసిన మాట వాస్తవమే కానీ వైష్ణవులు జైనులు దే గో ఏ లాంగ్ లాంగ్ రేట్ వాళ్ళ ఆరాధనా పద్ధతులు ఎలాబ రేట్ అలంకారాలు డబ్బు ఖర్చు పెట్టడాలు భోజనాలు ఖరీదైనటువంటి జీవన శైలి వీటన్నిటిలోనూ ఆహార నియమాలు నిప్పుని నీళ్ళని కూడా కడిగేస్తారు అలాగంటే ఆహార నియమాలు కైండ్ ఆఫ్ టేకింగ్ ద రిచువల్స్ ఆ రిచువల్ రిలేటెడ్ కస్టమ్స్ని చాలా అడ్వాన్స్డ్గా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళటాలు ఇటువంటి విషయాల్లో వైష్ణవులు జైనులు టు గో ఎ లాంగ్ వేట్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రొటెస్టేషన్స్టీ అది ఒక విషయం అలాంటి పెట్టండి అద్వైతులు బౌద్ధులు క్షణిక విజ్ఞానవాదులు మళ్ళీ వీళ్ళు కూడా అద్వైతులు అంటారు మేము వేదానుయాయులం అంటారు మాకు వేదమే మా యొక్క మూలము అని అంటారు బౌద్ధులు అంటారు మాకు వేదంతో సంబంధం లేదని వాళ్ళు కొట్టు పారిస్తారు సో ఈ విధంగా మళ్ళీ ఇన్స్పైట్ ఆఫ్ ఎక్స్టర్నల్ పోస్చరింగ్ అండ్ ఆల్ దాట్ దే గో ఎ వే టుగెదర్ జగత్తు యొక్క ముఖ్యాత్వాన్ని స్వీకరించడంలో ఇద్దరు చాలా దూరం కలిసి వెళ్తారు ఇవి ఈ వాదాల్లో ఉన్నటువంటి పరస్పర సంబంధాలు వాటిని గుర్తించదగ్గ విషయం ఏకత్రింశక ఇత్యాహు అదైపోయింది అనంత ఇతి చాపరే కొంతమందికి ఒళ్ళు మండి ఈ లెక్కలన్నీ ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఒకటి దీని మీరు ముప్పై తొమ్మిది అన్నవాడు కూడా ఒకడు ఉన్నాడు నాకు గుర్తు లేదు ఇక్కడ అయినా చెప్పలేదు ముప్పై తొమ్మిది అని ఒకడు అంటాడు ముప్పై ఐదని ఒకడు అంటాడు ఇంకోడు ఏమన్నాడంటే అనంత ఎండ్లెస్ ప్రతిదీ ఓ అనంత తత్వముల సంఖ్య అనంతము అని ఇంకోడు చెప్పాడు అది ఎవళ్ళు చెప్పారో ఎవళ్ళు రాయలేదు ఏ వాది అలా చెప్పాడు అన్నది ఎవరు రా ఇక్కడ ఎవరు వ్యాఖ్యాత ఏమి అనలేదు అనంత భేదాలను అంగీకరించి ఇవాళు ఆధునిక కాలంలో మధ్వ సిద్ధాంతం ఆ కేటగిరీలో కొడుతుంది ఆధునిక కాలంలో గౌడపాదు నాటికి లేవది ఊరికే ఎవరో ఎవళ్ళని ఉద్దేశించో ఆయన అన్నారు అన్నీ అన్నింటికంటే డిఫరెంట్ అదో అదో సిద్ధాంతం పంచ భేదాలు ఐదు రకాల భేదాలు ఇలాగా జడమునకు జడమునకు భేదము టేబుల్ క్లాక్ సపరేట్ అబ్బా ఏమి ఫిలాసఫీ చూడడం జడ జడ భేదము జడ చేతన భేదము జడం వేరే చేతనం వేరే చేతన చేతన భేదము ఒక చేతనం వేరు మరో చేతనం వేరు అంత భేదమే మూడయ్యాయి జడ ఈశ్వర భేదము జడాలు వేరు ఈశ్వరుడు వేరు చేతన ఈశ్వర భేదము చేతనాలు వేరు ఈశ్వరుడు వేరు అది సంఖ్య ఇప్పుడు ఐదు వచ్చాయి కదా ఇవో ఇలా ఇన్ని ఈ ఐదు అంటే ఐదు అనుకున్నారు ఐదు ఇన్ఫినిట్లు అవుతాయి జడానికి జడానికి భేదం అంటే అండర్ దట్ ఇన్ఫినిట్ జడాలు వస్తాయి ఐదు ఇన్ఫినిట్లు వస్తాయి అంటే ఐదు ఇన్ఫినిట్లు అంటే ఇన్ఫినిట్ అనే అర్థం అనంత ఇది చాపరే ఈ విధంగా అనేక సిద్ధాంతాలు ఉన్నాయి భేదాలు ఈ సిద్ధాంతాలు ఉరికే ఒకసారి అలా స్మరించటం ఎందుకంటే ఈ భేదబుద్ధి మన నుండి దూరంగా పోవాలి అని అనుకోవడం కోసం ఒకసారి స్మరించటం మహాత్ములు గౌడపదాచార్యులు మెన్షన్ చేశారు టీకాకారులు చెప్పారు కాబట్టి ఒకసారి నేను వాటి అన్నిటినీ మీ ముందు ఉంచాను ఇంకా కొన్ని సిద్ధాంతాలు లోకాన్ లోక విద ప్రాహు ఆశ్రమ స్త్రీ పున్నపుంసకం లైంగా పరా పరమ పరే లోకాన్న లోకవిధ ప్రాహు ఇంతకుముందు వచ్చింది లోకాన్న లోకవిధ ప్రాహుహు అని వచ్చింది ఇంతకుముందు లోకములు భూర్భువస్వర్ లోకములు మూడు లోకాలు ఉన్నాయి వీళ్ళు లోకవే లోకవేత్తలు లోకాలను కౌంటు చేసేవారు మళ్ళీ ఎందుకు అంటున్నారు అంటే దీని మీద టీకాకారులు ఒక అందమైన వివరణ ఇచ్చారు రౌడబాదులు ఏదో చెప్పిందే చెప్పేటంటే సందర్భంగా ఉండదు అందులో ఆయన వరుసగా సిద్ధాంతాలను అన్నింటినీ కూడా చూపించుకుంటూ వస్తూ చెప్పిన దాన్నే రెండుసార్లు ఎందుకు చెప్తారు ఈ లోకాన్ లోక విధ అంటే అభిప్రాయం వీళ్ళు సోషల్ రిఫార్మర్స్ లోక విధ అంటే జనాన్ను ఈ సోషల్ రిఫార్మర్స్ ఎలా ఉంటారంటే వీళ్ళని ఒక సిద్ధాంతంలో వేసినట్లయితే లౌకికాహ అని వేయొచ్చు ఆనందగిరి టీకలో వీళ్ళకు ఓ పేరు పెట్టి వీళ్ళు లౌకికులు ఇంతకుముందు లోకములను లెక్క పెట్టిన వాళ్ళు వాళ్ళు ఆగమికులు లేకపోతే పౌరాణికులు భూహు భువహా సువహన్ లేకపోతే అతల వితల సుతల ఇలాగ లెక్కబెట్టిన వాళ్ళు వాళ్ళు ఆగమికులు పౌరాణికలు లెక్కలు వేస్తాం వాళ్ళకి వెరేజ్ ఈ లోకా లోక విధహ అని వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కదా వీళ్ళు వీళ్ళు లౌకికులు లౌకికులు అంటే వరల్డీ పీపుల్ సోషల్ రిఫార్మర్స్ అనమాట వీళ్ళు సొసైటీని మనం రిఫార్మ్ చేయాలి లోక్ సత్తా సంథింగ్ లైక్ దాట్ Similar to that. We are not good people, but we are not going to do good philosophy, but we are going to do good work. Every, every theory has its own beauty, but ultimately, we learn to say loka anuranjananeva tattvam. మనం సంతోషపెట్టాలి జనులకి సుఖ సౌ సౌఖ్య సుఖాన్ని ఆనందాన్ని వాళ్ళకి శాంతిని కలిగించాలి దానికోసం మనం వర్క్ చేయాలి అని చూడండి మీరు నేను మనవి చేస్తాను సేవ అనేది ఒకటి ఉంటుంది సేవ చేయటం చాలా మంచిది అయితే ఈ సేవ చేసే సందర్భంలో నేను సేవ చేస్తున్నాను వాడు సేవకి అవసరమైన వ్యక్తి వాడికి సేవ అవసరం వాడికి సేవ లేకపోతే వాడు నష్టపోతాడు కాబట్టి నేను వాడికి సేవ చేస్తున్నాను అనే దృష్టితోటి చేస్తారు సేవ ఆ దృష్టిని మహాత్ములు ఎవరు ఎందుకంటే సమాజాన్ని సేవ చేసేవాళ్ళు సేవ చేయించుకోబడేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి వైద్య సహాయం చేసేవాళ్ళు రోగులు అని రెండు రకాల జనం ఉంటారు రోగుల్ని రోగం కుదిర్చే వాళ్ళు రోగులు అని రెండు రకాల జనం ఉంటారు ఆ రకంగా మీరు మొత్తం సమాజాన్ని కూడా రెండు వర్గాల విడగొట్టి వీళ్ళు నోబుల్ వీళ్ళు ఇగ్నోబుల్ ఈ నోబుల్ పీపుల్ ఇగ్నోబుల్ పీపుల్కి సేవ చేయాలి చేస్తారు అని అలా విడగొట్టి అది ఒక ప్రొఫెషనల్ క్యారెక్టర్ జాబ్ కింద చేయటం అనేది ఏదైతే ఉందో అది తత్వం ఎలా అవుతుంది జగత్తు మిథ్యాంతో ఆత్మచైతన్యం దేహం కంటే విలక్షణమైనదని చెప్తూ సేవ చేసేవాళ్ళు ఒక సత్యం చేయబడే వాళ్ళు ఇంకొక సత్యము సేవ చేయటము ప్రొఫెషనల్గా సేవ చేయటము ఇది తత్వం ఎలా అవుతుంది సో దిస్ ప్రొఫెషనల్ డూ గుడర్ అని అంటారు అంటే సేవను ఒక ప్రొఫెషనల్గా చేస్తూ ఉండటం నేను ఉన్నత స్థానంలో ఉన్నాను కాబట్టి నేను సేవ చేస్తాను వాడు అధమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వాడు సేవ పుచ్చుకోవడానికి అర్హుడు అని రకంగా విడగొట్టడం వీడు తన స్వంతం నిదో వడిగిస్తున్నట్టుగా ఇవ్వడం దాంట్లో కర్తృత్వం దాన్ని ఒక ప్రొఫెషన్గా చేసుకోవటం దాని చుట్టూ ఒక వ్యవస్థను నిర్మాణం చేయటం ఇదంతా కూడా తత్వము అని ఈ లౌకికులు అంటారు కానీ సేవ చే మీరు స్వామి వివేకానంద మొదలైన పెద్ద పెద్ద మహాత్ములు ఎవరైతే గొప్ప గొప్ప సేవా కార్యాలను చేశారో రామకృష్ణ మిషన్ పెద్ద సేవాకార్యం ఆయన మొదలుపెట్టారు స్వామి వివేకానంద చేతుల ద్వారా మొదలైంది ఆయన నేను మొదలుపెట్టాను ఆయన అనలేదు మనం అనుకుంటున్నాం తర్వాత స్వామి రంగనాథానంద రామకృష్ణ మిషన్ యొక్క యాక్టివిటీస్ని దేశమంతా కూడా బాగా విస్తరింపజేశారు అటువంటి మహాత్ములు అత్యద్భుతమైన సేవాకార్యాలు చేసిన మహాత్ములు తత్వాన్ని గురించి ఎలా చెప్పారు వాళ్ళు ఏమని చెప్పారంటే సేవ అనేది ఏమీ లేదు కర్తృత్వమే లేదంటూ అంటే ఇంకా సేవ ఎక్కడి నుంచి వస్తుంది సేవ ఏమీ చేయట్లేదు మేము ఈశ్వరార్పణ బుద్ధితో మా కర్తవ్యాన్ని చేస్తున్నాము అది కూడా లోక దృష్టితో చేస్తున్నట్లుంది తప్పిస్తే నా దృష్టితో నేను చూస్తే నేను సేవా కార్యానికి సాక్షిగా ఉన్నాను తప్ప నేను చేస్తున్నది ఏది లేదు అనేటువంటి ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని వాళ్ళు తమ చేతల ద్వారా వాళ్ళ తమ యొక్క ప్రవచనాల ద్వారా లోకానికి అందజేశారు ఆ సత్యాన్ని విస్మరించి ఒక ప్రొఫెషనల్గా మేము సేవ చేసేస్తున్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా లౌకికా అనే కేటగిరీలో పడిపోతారు ఆ అంశంలో అంతేగాని అది ఈ లోకానురంజనం అనేది ఒక తత్వంగా మనం తీసుకోరాదు లోకానురంజనం అంటే జనులను సంతోష లోకంలో వ్యాపారస్తులందరూ చేస్తారు వ్యాపారస్తుల కమ్యూనిటీ ఉంటుంది బిజినెస్మెన్ కమ్యూనిటీ వాళ్ళ యొక్క డ్యూటీ వాళ్ళు చేసే జనాల్ని సంతోషపెట్టడరా మార్కెటింగ్ పీపుల్ చేసే పని ఏమిటి ఆ కస్ట జనాలని కస్టమర్స్ కింద చూస్తారా అంతేకాని ఆత్మస్వరూపులుగా చూస్తారా చూడరు కస్టమర్స్గా చూస్తారు వాళ్ళని సంతోషపెట్టాలి ఎందుకండి వాళ్ళని సంతోషపెట్టడం ఎందుకండి అంటే మన మన ఫిగర్స్ అన్నీ కూడా బాగుండాలి అంటే వాళ్ళని సంతోషపెట్టాలి కస్టమర్స్ సంతోషపడితే మన ఫిగర్స్ బాగుంటాయి అంటే అర్థం ఏంటనమాట వీళ్ళు లోకానురంజనాన్ని ఎందుకోసం చేస్తున్నారు మార్కెటింగ్ పీపుల్ అంద కంపెనీ పీపుల్ అంటే మనీ కోసం లోకానురంజన అన్ని చేస్తుంది డబ్బు కోసం ఇంకో కొంతమంది లోకానురంజనం ఎందుకు చేస్తారంటే భోగాల కోసం లోకానురంజనం చేస్తారు అర్థ అర్థం కోసం ఒకటి చేస్తే కామ పురుషార్థం కోసం మరొకటి చేస్తారు అంటే ఏంటి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఒక సర్వీస్ ఉంటుంది ఈ సర్వీసు ఒకడికి అందజేస్తారు వాడికి సర్వ్ చేస్తారు ఆ సేవను వాడికి అందిస్తారు అందివ్వడం ద్వారా మీ యొక్క మీకు వారు మంచి సౌకర్యాలు అవి చేయటం అన్ని విధాల భోగ ఇటువంటి సౌకర్యాలు వాళ్ళు చేస్తారు కాబట్టి భోగం కోసం లోకానురంజనం మరొకళ్ళు చేస్తారు ఇందాక ప్రొఫెషనల్ డూ గూడర్ అని చెప్పాను చూడండి వాళ్ళు ఎందుకు లోకానురంజనం చేస్తారు అంటే మనం సేవ చేసినట్లయితే ఇప్పుడు గోదానం చేశారనుకోండి భేద కుటుంబం ఒకటి ఉన్నది గోదానం చేశారనుకోండి పుణ్యం వస్తుంది పుణ్యం వస్తే వస్తుంది స్వర్గానికి వెళ్తాం ఇన్ని ధర్మపురుషార్థము ఉంటారు కాబట్టి పుణ్యము స్వర్గము ఇత్యాది కామన ఇత్యాది లక్ష్యములతోటి చేసినటువంటి సేవ చేసి వాళ్ళు చాలామంది ఉంటారు ఈ రకంగా ఇప్పుడు దేవాలయం కొడుతున్నారు అనుకోండి కొంతమంది వెళ్ళి శ్రమదానం చేసి ఎందుకు చేస్తారంటే పుణ్యం వస్తుంది ఏదైనా సోషల్ యాక్టివిటీ నడుస్తుంది కొంతమంది శ్రమదానం చేస్తారు ఎందుకంటే మేము సొసైటీని రిఫార్మ్ చేయాలి అది మా తత్వము వాళ్ళు చేసి సో ఈ విధంగా ధర్మం కోసం భోగం కోసం ధనం కోసం సేవా కార్యాలని ఒక ప్రొఫెషనల్ యాటిట్యూడ్తోటి కర్తృత్వ భావనతోటి నేను చేస్తున్నాను దానికే అహంకారము అని పేరు అహంకరోమి ఇచ్చే అహంకార నేను చేస్తున్నాను అనే అహంకారంతో సేవ చేసేటువంటి సందర్భంలో దాన్ని లోకానురంజనము అటువంటి లోకానురంజనమే తత్వము అనే సిద్ధాంతం ఏదైతే ఆ సిద్ధాంతం అంగీకారం కాదు సేవ నేను చాలా కాషస్గా చెప్పుకొస్తున్నాను సేవ ఎవరికైనా ఉపకారం చేయటం తప్పని నేను చెప్పట్లేదు మీరు అర్థం చేసుకోవడం దయచేసి కాబట్టి మీరు చేసే సేవలను మీరు కొనసాగించాలి ఇంకా ఎక్కువ చేయాలి ఇప్పుడు చేస్తున్న దానికంటే కానీ దాంట్లో ఒక ప్రొఫెషనలిజం కానీ స్వార్థబుద్ధి కానీ తర్వాత నేను చేస్తున్నాననే కర్తృత్వం కానీ ఇది చేస్తే నాకేదో స్వర్గాది ఫలాలు లభిస్తాయి పుణ్యం వస్తుంది అనే భోక్తృత్వ బుద్ధి కానీ ఉన్నట్లయితే అది కూడా అతత్వం అవుతుంది తప్ప తత్వం కాదు యూ హ్యావ్ ఇట్స్ ఓన్ ఎవ్రీథింగ్ హ్యావ్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ మనం మాట్లాడుతున్న లెవెల్లో అది తత్వము కాదు మోక్షానికి ఉపాయం ఏం చెప్పారు మోక్షానికి ఉపాయంగా నీవేమో సమాజంలో ఎవరైతే అభాగ్యులు ఉన్నారో ఆ అభాగ్యులు అన్నదానికి అర్థం ఏంటి చదువుకోకపోవడం అభాగ్యమో ఒకటంటే చదువుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టి చదువు చెప్పాలి వాళ్ళు నేర్చుకోమంటారు అదే చదువు చెప్తాను రారా అంటే వాళ్ళు మేము రావటంటారు వీళ్ళు ఈ పిల్లలందరినీ పోగేసి చదువు చెప్తామని కూర్చోబెడితే వాళ్ళేమో వీడి వీడి ఎక్కడికో కాఫీ తగ్గడానికో ఎక్కడికో రోడ్డు మీద కూరలు కొనుక్కోవడానికో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పకుండా వీడి సామాను కూడా సంచులు వేసుకుపోతారు ఒకసారి నా దగ్గర ఇన్ని అరటిపళ్ళు ఉన్నాయి బయట వాళ్ళ పాపం అమాయకులు ఉన్నారు భేదవాళ్ళు ఉన్నారు కదా అని తీశాను అరటిపళ్ళు బయటకు తీశాను ఒక్కొక్కటే ఇవ్వడం ప్రారంభించాను దెన్ ఐ రియలైజ్డ్ సిగరెట్ మిస్టేక్ ఎందుకంటే ఐఎమ్ బీన్ మాప్డ్ నన్ను మాపు చేసేస్తున్నాను పుష్ చేసేస్తున్నాను నా బుధం మీద ఉన్న సంఖ్య నా కళ్ళతో ఊడిపడిపోయే కింద వచ్చింది అప్పుడు నేను చేశాను ఏ నన్ను పెద్ద కేక అని కోపడ్డా నా కోపం చేత కాదు అయినా కోపం నటించా ఆ తరటి పళ్ళను సంచిలోకి మళ్ళీ వెనక్కి పెట్టేసి మూడు త్రీ లాగేసుకున్నారు ఇంకా నేను ఇవ్వడం అనేది లేదు ఇంకా నా చేతుల నుంచి ఆ మిగిలిన వన్ ఫోర్త్ బలంగా సంచిలోకి కుక్కాను రైట్ నువ్వు నన్ను అప్పుడు కొంచెం వాళ్ళు హెజిటేట్ చేశారు ఆ హెజిటేట్ చేసిన డైలాగ్లో అని దూసుకొచ్చేసి పారిపోయాను అక్కడ సేవ అంటే చాలా కాషస్గా చేయాలి దీని మీద ఒక ఆయన షార్ట్ స్టోరీ కూడా రాశారు ఇటువంటిదే జరిగింది కాబట్టి ఒకప్పుడు మీరు ఎవరైనా ఓ బేదవారు వస్తున్నాడు కదా పర్సు బయటకు తీసి పది రూపాయల క్రితం వాడికి ఇవ్వబోతే ఆ తర్వాత మీ పర్స్ పోతుంది వాళ్ళు ప్రకటనకు ఒక మంది వచ్చేసి మాఫ్ చేసి మీ పర్సు పట్టుకుపోతారు ఆ తర్వాత మీకు బస్సులు ఎక్కడానికి పైసలు ఉండవు కాబట్టి లోకానురంజనం చేసేప్పుడు చాలా కాషస్గా ఉండాలి తర్వాత కొంతమంది మేము సేవ చేస్తాం సేవ చేయటానికి సేవ చేయడానికి అభాగ్యులు కావాలక్కర్లేదా కాబట్టి ఎక్కడ అభాగ్యులు ఎక్కడున్నారో అభాగ్యులు ఎక్కడున్నారు ఎక్కడున్నారో అభాగ్యులు ఏమైనా మీకు తెలుసా ఎక్కడున్నారో అభాగ్యులు అని ఇలాగా మొదలు పెడతారు తీరా అభాగ్యులు దొరికిన తర్వాత సేవ చేయటం ప్రారంభిస్తే హీ గెట్స్ డ్రౌండ్ అండర్ దట్ బర్డెన్ ఆఫ్ వర్క్ ఇట్ ఈజ్ ఆ రంగంలో నాకుండే అనుభవాన్ని బట్టి నేను చెప్తున్నాను చాలా కాషస్గా అడుగులు వేయాల్సి ఉంటుంది అంచేతనే సేవాకార్యంలో మనకి దారి చూపించినటువంటి స్వామి వివేకానంద స్వామి రంగనాథానంద ఇటువంటి మహాత్ములు వాళ్ళు చూపించినటువంటి దారి ఒకటి ఉంది ఆ దారిని మనం అర్థం చేసుకుని అడుగు ముందుకు వేయాలి కానీ ప్రొఫెషనల్ డూ గుడ్ అని కింద అయినట్లయితే దేర్ఆర్ ఇష్యూస్ ఇన్ దాట్ తర్వాత ప్రొఫెషనల్ డూ గూడర్గా ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఎర్లియర్ ఆర్ లేటర్ ఘోరంగా ఫ్రస్ట్రేట్ అయిపోతారు మీరు చూసుకోండి దట్ ఈస్ ది లా దెర్ ఈస్ నో ఎక్సెప్షన్ టు దిస్ లా ఫ్రస్ట్రేట్ అయిపోతారు ప్రొఫెషనల్ డూ గూడర్స్ ఫ్రస్ట్రేట్ దాన్ని ప్రొఫెషనలిజం కాకుండా ఒక సహజ స్థితిలో గాలి గీచినట్టుగా గులాబీ వికసించినట్టుగా సూర్యుడు ఉదయించినట్టుగా చంద్రుడు వెన్నెల కాసినట్టుగా ఒక సహజ స్థితిలో ఒక స్పాంటేనియస్లేనో చేసుకుని పోతున్న వాళ్ళు వాళ్ళ జీవితాంతం అలా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండదు కానీ దాన్ని ప్రొఫెషనల్గా చేసిన వాళ్ళు మాత్రం ఆరంభంగా చాలా శూరంగా ఆరంభించి చాలా తొందరగా ఫ్రస్ట్రేట్ అయిపోయి చేతులు కడిగేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు నాకు అలా కనబడుతూ ఉంటారు కూడా కాబట్టి లోకానురంజనం తనికట్టుకుని చేయకూడదు పీస్మెంట్ ఆఫ్ ది పీపుల్ అలా తనికట్టుకుని చేయరాదు మనము ఈశ్వరార్పణ బుద్ధితో దరిద్ర నారాయణులను నేను పూజిస్తున్నాను ఈశ్వరుని జనతా జనార్దాన్ని ఆరాధిస్తున్నాను అనే భక్తిభావము లేకపోతే ఎవళ్ళ యొక్క భాగాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు తప్పిస్తే దీంట్లో మనం ఇచ్చింది లేదు మనం పుచ్చుకున్నది లేదు అనే అకర్తృత్వాన్ని చాలా ఉదారమైనటువంటి తాత్విక చింతనతోటి మీరు సేవారంగంలో అడుగు పెట్టారు లేకపోతే మీరు ఇదే అజ్ఞానంతో ఇదే అహంకారంతో సేవారంగంలో అడుగుపెట్టినట్లయితే ఆ కూడా మిమ్మల్ని డిఫీట్ చేసేస్తుంది కాబట్టి లోకానురంజనంలో కూడా ఆ ఇబ్బంది ఉంది తర్వాత దీని మీద చాణక్య నీతిలో మాట రాస్తారు ఇప్పుడు నశ్యేత త్రయీ దండనీతౌ హతాయా మీరు లోకానురంజనం సందర్భంలో లా చట్టబద్ధమైనటువంటి సామాజిక జీవనము చట్టబద్ధమైన పరిపాలన వాటిని కనుక మీరు నెగ్లెక్ట్ చేసినట్లయితే అప్పుడేమవుతుంది అంటే అసలు ధర్మమే నష్టమైంది ఇప్పుడు ఈనాడు మన సమాజంలో అవుతున్నది అదే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వాళ్ళు సరిగ్గా డ్యూటీ చేయరు అనుకోండి ఒక యునైటెడ్ నేషన్స్ యొక్క రిపోర్ట్ ఉంది అవని ఈ మధ్యనే వచ్చింది రిపోర్ట్ వాళ్ళు ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేటివ్ మెషినరీ కింద ఇండియాని హండ్రెడ్ అండ్ థర్టీ పెట్టారు గవర్నమెంటల్ మెషీనరీ ఎఫిషియన్సీ అంత అని ప్రపంచ బ్యాంకు ఒక సర్వే చేసింది ఎందుకు సర్వే చేసిందంటే వాళ్ళు లోన్స్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన లోన్స్ ఒక ఉదాత్తమైన ప్రయోజనాల కోసం ఇస్తారు ఉదాహరణకి ఇండియాకి రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎబాల్యూషన్ అనే స్కీమ్ పెట్టి గ్రామీణ జీవనోపాధి పథకము అటర్ ఫెయిల్యూర్ అనే ప్రపంచ బ్యాంక్ ఈ మధ్య రిపోర్ట్ ఇచ్చింది మన్మోహన్ సింగ్ గారు ఆయన ఒక మీటింగ్లో చెప్పారు మేము గ్రామీణ ఉపాధి పథకాన్ని గ్రామీణ నిరుపేదలకి నిరుద్యోగులకి సంవత్సరంలో కనీసం వంద రోజులు వాళ్ళకి ఒక జీవనోపాధిని కల్పించాలి వాళ్ళ పని తీసుకుని అనే పథకాన్ని పెట్టి చేతులు కాల్చుకున్నాము అని ఆయన చెప్పారు దానికి ఫండ్స్ ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది వీళ్ళు వీళ్ళు ఇచ్చిన స్కీమును బట్టి ఫండ్స్ ఇస్తుంది ఆ సందర్భంగా వాళ్ళు వివిధ దేశాల్లో ఇస్తూ ఉంటారు ఆఫ్రికాలో సౌత్ అమెరికాలో సర్వత్రా ఇస్తూ ఉంటారు ఆ ఇచ్చే సందర్భంలో వాళ్ళు గవర్నమెంట్ మెషీనరీ యొక్క ఎఫిషియన్సీని లెక్కేసుకుంటారు ఇండియన్ గవర్నమెంట్ మెషీనరీ ఎస్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ యొక్క గవర్నమెంట్ మెషీనరీ ఈ గవర్నమెంట్ మెషీనరీ కదండి ఈ అవలంబి పెట్టాలంటే గవర్నమెంట్ మెషీనరీ చేయాలి ఆ గ్రామ ఎవడో ఉంటాడు తహసీల్దార్ ఉంటాడు లేకపోతే మండల ఆఫీసర్ ఉంటాడు ఎవడో వాళ్ళందరూ కలిసి చేయాలి The Indian state government's government machinery is the most inefficient and corrupt machinery and there is no political will to correct it. If you try to improve the government machinery, the government will try to improve it. The person is defeated. Straight away he gets defeated. One is a terror. The chief minister is also a terrorist. నువ్వు మా జోలకు వస్తావా మమ్మల్ని టైంకి రమ్మంటావా మేమేమో రోజు సంతకాలు పెట్టాలంటావా మేము కష్టపడి పనిచేయాలంటావా చూద్దాం ఎలక్షన్స్ వస్తాయి కదా నీ సంగతి చూస్తాం అని ఓడగొట్టు పారేస్తాం గవర్నమెంట్ మెషీనరీ ఈజ్ ఎ హోలీ కావ్ నోబడి షుడ్ టచ్ ఎట్ మోస్ట్ గవర్నమెంట్ మెషీనరీ అలా ఎందు ఇప్పుడు దాన్ని ముట్టుకోడు ఇవ్వడం వాళ్ళని అనురంజనం చేసి ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే వాళ్ళని అప్లిస్ట్ చేసి ప్రయత్నం చేస్తాడు తప్పిస్తే వాళ్ళని టచ్ చేయడు ఆ కారణంగా మన సమాజంలో చట్టబద్ధమైన పరిపాలన వాజ్ గివెన్ ఏ గో బాయ్ పోయిందంత చట్టబద్ధమైన పాలన లేదు ఓ యాభై మంది వెళ్ళిపోయి మాపుగా వెళ్ళిపోయి బిల్డింగ్ మీద నిప్పు పెట్టేస్తే అటు నలుగురు ఇటో నలుగురు చచ్చిపోయినా కూడా ఎవ్వడికి ఏమీ కాదు దెర్ ఈజ్ నో లా ఇన్ ది ల్యాండ్ అన్నట్టుగా ఉంటుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే యూ డోంట్ వాంట్టు ఇంప్లిమెంట్ దిలా యూ వాంట్ టు పీస్ ది పీపుల్ లోకానురంజనం ఏ పేరుతో చేసినా ధర్మానికి అల్టిమేట్గా దెబ్బ తగులుతుంది అని చాణక్యుడికితారు ఇప్పుడు ఈ దీపా ఈ ట్రాఫిక్ వెళ్ళ వెళ్ళేప్పుడు రెడ్ లైట్ దగ్గర ముష్టికి ఇప్పుడు వాళ్ళకి ముష్టికి వెయ్యాలి అక్షన్లేదు వాళ్ళు ఎలా తయారయారయ్యారంటే ట్రాఫిక్ నాపిస్తారు గ్రీన్తో సంబంధం లేదు రెడ్తో సంబంధం లేదు ఏ తర్వాత ఇచ్చిన వాడిని సలాం కొడతాడు ఇవ్వని వాడిని తిడతాడు అక్కడికి అక్కడే పిచ్చేస్తుంది అక్కడికి అక్కడే పురుషులు స్త్రీలు కూడా స్వామి ఇయ్య అంటున్నారు నేను ఇచ్చినప్పుడు అనేసి వెళ్ళిపోతున్నాను ఇవ్వకపోతే ఏమయ్య స్వామి ఏం స్వామి నువ్వు అని తిట్టిపోతున్నాడు తర్వాత green is unde divinotam these are standing in between us green osse vallam untu le nilu akkada adduga untu ipudu deenni em cheyalantaaru lokalu ranganam cheyala seva cheyala anukunnaru it is a very difficult decision then i don't want to conclude anything very difficult decision endukante genuine ga ivadakka vallu bidagalla kontha mandu untaru తర్వాత ఇది ఎంకరేజ్ చేయటం మూలంగా వాళ్ళందరికీ రోగాలు వస్తాయి ఎందుకంటే వాళ్ళు పొద్దున్నీ సాయంకాలం దాకా ఈ డబ్బుల కోసం అక్కడే నిలబడి ఉంటారు ఆ ఫ్యూమ్స్ అన్నీ పీలుస్తూ ఉంటారు రోగాలు తెచ్చుకుంటారు ఇప్పుడు మనం ఎంకరేజ్ చేయటం మూలంగా ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయో చూడండి వాళ్ళకి రోగం రావడానికి మనం హేతువులు అవుతున్నాం సపోజ్ ఇండియన్స్ పీపుల్ అందరూ ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళందరూ కూడా యూనిఫామ్గా ఎవడో ఒక్క పైసా ఇవ్వడం లేదనుకోండి వాళ్ళు వన్ వన్ డే టూ డేస్ త్రీ డేస్ ట్రై చేస్తారు దెన్ దే విల్ డిసపియర్ జస్ట్ బై ద రిజల్ట్స్ యూ నీ నాట్ ఇంప్మెంట్ కాబట్టి వీ డోట్ నో వీ డోంట్ నో విచ్ ఈస్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ ఐఎమ్ నాట్ ష్యూర్ నాకు ఇంత మాత్రమే తెలుసు నేను ఉపకారం చేస్తున్నాను దానం చేస్తున్నాను నేను సేవ చేస్తున్నాను అనే కర్తృత్వము తప్పు అది జ్ఞానం అజ్ఞానం తప్ప దాంట్లో జ్ఞానం లేదు అది మాత్రమే నాకు తెలుసు ఇది సత్యమా అది కరెక్టా ఇది ఇవన్నీ నేను ఎక్కడ వ్యాఖ్యానం చేయను ఎందుకంటే ఇట్ ఇస్ కాంప్లెక్స్ టాపిక్ ప్రతి దాంట్లోనూ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి మనం అటువంటి వ్యాఖ్యానం చేయటం అనవసరం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సేవ అనేది గులాబీ పువ్వు నేను సేవ చేస్తున్నానని సేవ చేస్తుందండి గులాబీ పువ్వు ఎంత సేవ చేస్తుంది అది వికసించటం వల్ల ఎంతమందికి ఆనందం కలుగుతుంది వెన్నెలలో ఎంత ఉల్లాసాన్ని కలిగిస్తాయి మేము సేవ చేస్తున్నామని చెప్పి చెప్తా చేస్తాయా అలాగా ఒక గులాబీలాగా వెన్నెలలాగా మన సేవ జరగాలి తప్ప మనం చేసుకున్నామని అదొక తత్వం అని దానికి ఒక నార అంటే శ్లోకం ఇదంతా కూడా గోడపాదాచార్యుల యొక్క దృష్టిలో అదే అంగీకారం కాదు లోకానురంజనమే తత్వమిత లౌకికాభ్రమ మాత్రం అని టీకాకారులు కొట్టి పారిశారు ఆశ్రమ ఇది తద్విధ ఆశ్రమములే పరమతత్వము అని ఎవరు చెప్పారో తెలుసునండి దక్షముదైన ప్రజా దక్షస్మృతి అని ఉంది దక్షుడో ప్రజాపతి దక్షయజ్ఞం ఆయన స్మృతి రాశాడు దక్షస్మృతి దక్షయజ్ఞం సింబాలిక్ ఆ సింబాలిక్లో దక్ష అంటే సమర్థ అనర్థం మీరు పేరు విన్నారు అసలు దక్షుడు అని అంటే సమర్థుడు అనర్థం దేంట్లో సమర్థుడు విధి అంటే రూల్స్ని ఆ వేదంలో నియమనిష్టలు ఆ ఆచారం నిప్పు నీరు గడిగే ఆచారం ఉంది చూసారా అటువంటి విధిని చాలా సమర్థంగా పాటిస్తాడు అందుగురించి దక్ష అని పేరు సో ఈ దక్ష స్మృతి ప్రధానంగా ఆశ్రమములకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాస అనే ఆశ్రమాలు ఈ ఆశ్రమాలే తత్వము అని చెప్పారు ఓకే ఆశ్రమములే తత్వము అని చెప్పారు కదా ఆశ్రమమును ఎట్లు నిర్ధారించవలను నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి కదా ఎలా నిర్ధారించాలి అంటే అప్పుడు దక్షస్మృతిలో ఇతర ఆశ్రమ ధర్మాలని చెప్పే మనుస్మృతి ఇత్యాది స్మృతి గ్రంథాల్లో ప్రధానంగా వేషము ఆశ్రమశబ్దార్థంగా చెప్పారు వేషం సో కృష్ణా కృష్ణాజనం మేకలు కట్టుకుని ఒంటిపోసు ఒంటి ఒంటిముడి ఒక్కటే మూడు ఉన్నటువంటి యజ్ఞోపవేతం వేసుకుని పిలక పెట్టుకుని ఆ లుంగి కింద కట్టుకుని బుధం మీద కండువా వేసుకున్నవాడు బ్రహ్మచారి మూడు పోసల యజ్ఞోపవేతం వేసుకుని ముడి ఎట్ల పెట్టుకుని పిలకముడి పంచకట్టు కొట్టు ఇప్పుడు లింగీ గడ్డానికి వేయలేదు పంచ పంచంటే ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఒకరికి ఐదు వస్తాయి పంచకట్టు అంటే ఐదు వస్తాయి వన్ టూ త్రీ మూడు వచ్చేసాయి ఫోర్ అండ్ ఫైవ్ యా ఐ గా ఫైవ్ వస్తాయి పంచ పంచే ఐదు పంచబంధము పంచకట్టు తెలుగులో పంచకట్టు పంచకట్టు కట్టుకుని బ్రహ్మచారికి ఐదు రావు వన్ టూ త్రీ వస్తాయి బ్రహ్మచారి గృహస్థికి ఐదు వస్తాయి పంచగట్టు కట్టుకునే మూడు పోసలు మూడు పోసలంటే యజ్ఞప్రితం మూడు ముళ్ళు మినిమం మూడు కొంతమంది ఐదు కూడా తెచ్చుకుంటారు కొంతమంది నాలుగు మినిమం మూడు కనీసం రెండు అని ఏదో అవి వేసుకుని ఆ తర్వాత కర్మలు ఉంటాయి గృహస్థి యొక్క ఉంటుంది బ్రహ్మచారి కర్మ ఇంకొకలా ఉంటుంది ఈ వేషమే తర్వాత వానప్రస్థాశ్రము సన్యాసము అంటే దండము కమండలము కాషాయ వస్త్రము ముండనం పూర్తి ముండనము ఇదంతా ఈ విధంగా వేషమే ఆశ్రమ శబ్దార్థము అని వర్ణించారు ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి అసలు మీరు రెండు ప్రశ్నలు అడుగుతా లోకంలో ఉండే పరిస్థితిని బట్టి ఆశ్రమము వేషమూలకంగా అనిపిస్తోందా సంస్కార మూలకంగా అనిపిస్తోందా లోకంలో ఉండే పరిస్థితిని బట్టి వేషమూలకం మీ మనస్సులో మీకు చదువుకున్న దాన్ని బట్టి ఆశ్రమం సంస్కార ఉండాలా వేషం ఉండాలా మీరేమనుకుంటున్నారు సంస్కార మూలకంగా ఉండాలి ఈసారి వచ్చేసింది